సహనావతు సహనోభునక్తు సహవీకరవహై తేజస్వినీతమస్ూ మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతిశ్శాంతి ఏవం ఏం నిరంతరకృత బ్రహ్మైవాస్మీతి వాసన హరతి అవిద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం అంటే ఆ బ్రహ్మాత్మ ఐక్య విషయాని ఏదైతే శ్రవణము మననము నిదిధ్యాసన ద్వారా నిరంతరం దాని యొక్క మనన నిదిధ్యాసనలు కనుక ఆచరణ చేస్తుంటే అంటే ఇంకా అదే పని మీద కూర్చోక్కర్లేదు మనం ఏ పని చేస్తున్నా ఏ క్రియ చేస్తున్నా ఆ క్రియ వెనకాల ఆ కర్తృత్వ రహితంగా ఆ చైతన్యాన్ని ఆ సత్తాస్ఫూర్తిని గుర్తించగలగాలి దాన్ని మనం గ్రహించగలగాలి అంటే అవివేకపురస్సరంగా కర్మలు చేయడం కాకుండా వివేకయుక్తంగా కర్మలు ఆచరించడం అందుకనే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అవి ఇంద్రియాణింద్రియార్థు వర్తంత ఇది మిచిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ నవద్వారే పురేదేహి దేహి నైవ సుఖం ఆస్తే స్థిరం వశీ కృష్ణుడు కూడా అదే మాట అంటారు కర్మలు మానేయడం అన్నిటిని పక్కన పెట్టడం ఇంకా నిధిధ్యాసనం చేయమన్నారు కదా అని చెప్పేసి ఇలా చేతులు ముడుచుకొని ముక్కు ముడుచుకొని ముక్కు మూసుకుని కళ్ళు మూసుకొని అన్నిటిని అలా బిగబెట్టేసి ఎక్కడో పక్కన కూర్చోవడం కాకుండా మనకు ఇది నిధిధ్యాసనం అంటే ఎక్కడో తలుపులేసుకుని కళ్ళు మూసుకుని కూర్చోవడం కాకుండా లోపల విచారణ ఆ విచారణకి ఇప్పుడు చూడండి ఇది ఉంగరం కాదు ఇది బంగారం అనడానికి ఇది ఏం చెయ్యక్కర్లేదు ఇది మనం చూస్తే కళ్ళతోటి ఇది ఉంగరంగా కనిపిస్తున్నప్పటికీ ఇది బంగారం భావన బంగారం జ్ఞానం సిద్ధమవుతుందా లేదా కళ్ళతో దీన్ని చూస్తున్నాం ఉంగరంగా కానీ బుద్ధి ఏంటి దీన్ని గ్రహిస్తుంది బంగారు కళ్ళు ఉంగరానే చూస్తుంది కానీ బుద్ధి దేన్ని గ్రహిస్తుంది దీని మూలాన్ని అలాగనే నిదిధ్యాసన అంటే మనం ఏది చూస్తున్నప్పటికీ కూడా మనం ఏది లోపల అనుకుంటున్న ఆలోచన మెదిలినా ప్రతి దానికి మూలమైనటువంటి ఆ పరమార్థ తత్వాన్ని గుర్తించగలగడమే నిదిధ్యాసనం నిధిధ్యాసనం అంటే ఎక్కడో మూలకెళ్ళి కూర్చోవడం కాదు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కాదు నిధిధ్యాసనానంటే విచారణ వివేకపూర్వకమైన విచారణ ఏ వృత్తి మెలిగిన ఏ ఆలోచన లోపల కదిలిన ఆ ఆలోచన ఏంటంటే కేవలం ఉంగరంలాగా ఆలోచన ఒక నామరూపమే కానీ ఆ ఆలోచనకి అధిష్టానం ఏంటి ఆత్మ ఏ సంకల్పం వచ్చినా సంకల్పం నామరూపం కానీ దాని యొక్క అధిష్టానం ఏంటి ఆత్మ కాబట్టి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచున్నా పని చేస్తున్నా పని చెయ్యకున్నా నిరంతరం ఆ స్వరూప స్థితిని పొందే స్థితినిస్తుంది నిధిధ్యాసన అలాంటి నిధిధ్యాసన వల్ల ఏం జరుగుతుంది అనంటే హరతి అవిద్య విక్షేపాన్ హరతి అవిద్య అవిద్యను హరిస్తుందట అవిద్య అంటే ఇక్కడ ఏంటంటే మూడు రకాల అవిద్య అవిద్య మూడు రకాలు ఒకటి మలం రెండు విక్షేపం మూడు ఆవరణం ఇది అవిద్య యొక్క మూడు గుణాలు మొట్టమొదటిదేంటి మలం మలం అంటే ఏంటి మలమంటే ఏంటి దోషం దోషం మలమంటే ఏంటి దోషం అంటే దోషమంటే అసలు ఏమీ లేని దాన్ని అసలు ఏమీ లేదు అక్కడ సుఖమూ లేదు దుఃఖమూ లేదు కేవలం ప్రకృతి కేవలం పదార్థం మాత్రమే ఉంది వస్తుజాతం ప్రకృతి దాంట్లో మనం సుఖాన్ని ఆరోపించి చూస్తున్నాం అది దోషం మలం అది సుఖం దొరకపోతే చి దుఃఖం అంటున్నాం అసలు సుఖము దుఃఖము రెండూ లేనటువంటి ప్రకృతిలో మనం సుఖదుఖాలను ఆరోపించి దాన్ని అనుభవించి నేను సుఖీ నేను దుఃఖీ వాడి వల్ల సుఖం ఈవిడ వల్ల దుఃఖం ఇదిగో ఈవిడ వల్ల సుఖం వాడి వల్ల దుఃఖం అనుకుంటూ సుఖ దుఃఖాలని ప్రకృతిలో ఆరోపిస్తున్నాము ఈ సుఖదుఖాలనేవి లేవు ఎప్పుడైతే సుఖదుఖాలను ఆరోపించి మనం వాటిని అనుభూతి పొందామో రాగద్వేషాలు మొదలవుతాయి ఇంక వాడంటే నాకు పడదు వీడంటే నాకు పడదు ఇదంటే నాకు నచ్చదు ద్వేషం వచ్చేస్తుంది ద్వేషం ఎప్పుడు మంచిది కాదు రాగము అలాగనే ఇదే కాబట్టి ఆ రాగద్వేషాల యొక్క ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఏంటి మలం విక్షేపం ఇదొక పెద్ద గుణం అవిద్యకి ఏంటంటే విక్షేపం అని అంటే అసలు నన్ను నన్నుగా ఉంచకుండా కర్తని భోక్తని కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఆరోపిస్తుంది నేనే కర్త నేనే భోక్త అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు అంటే నేను నాది నేను నాది అనేటువంటి రెండు అంశాలు కూడా అది ఆరోపణ విక్షేపం ఇంకా అసలు రకరకాలనుకోండి ఇంక అక్కడి నుంచి అది రెండూ వస్తే చాలదా సంసారానికి ఏం కావాలి సంసారంలో మనిషి బంధింపబడ్డానికి ఏం కావాలి రెండే ఒకటి నేను రెండు నాది ఫినిష్ నేను అనేటువంటి జీవుడు లేచాడా సంసారం రెడీ తయారు హోటల్లో ఇడ్లీ వడ సాంబార్ అన్ని రెడీ చేసి పెట్టినట్టు రెడీ చేసుకున్నట్టు కూర్చున్నాడు ఇప్పుడు అన్ని పెట్టుకుని తింటున్నానమాట నాది ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నేను నేను నాది ఇవి రెండే సంసారానికి రెండు చక్రాలు సంసారం అనే బండికి రెండు చక్రాలు ఏంటి నేను నాది బస్ అసలు సంసారం నడవాలంటే అవి ఉండాలి అందులో ప్రధాన చక్రం ఏంటంటే నాది అనేది కూడా పెద్ద కాదు ఏమిటి నేను అహం అహం అహం నేను అనేది లేచిన తర్వాతనే ఈ లోకం అంతా లేస్తుంది అవునా నేను అనేది పడిపోతే ఈ లోకం లేదు పడిపోయింది కాబట్టి ఎవడు లేస్తే నాది నాది నాది అని గుర్తింపబడేవన్నీ కూడా లేచి కూర్చుంటున్నాయో దానికి కారణం ఎవరు నేను అహం కాబట్టి ఇక్కడ విక్షేపమనేది నేను నాది అనేటువంటి విభిన్నమైనటువంటి అంశాలతో ఈ సంసారాన్ని మనకు అంట కడుతుంది సంసారం అంటే బయట ఎక్కడా లేదండి అసలు అంతా ఇది చెక్క ఇది ఇళ్ళు ఇదంతా నా ఇల్లు అనుకుంటున్నాను చూశారండి అక్కడ సంసారం బయట స్త్రీ పెళ్లి చేసుకున్నా నా భార్య ఏమండి అది పెట్టుకోకూడదా హెట్టుకోవచ్చు తప్పేం వ్యవహారం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నా భార్యలు లాగి పెట్టి కొడతారు సో ఆ భా ఆ స్త్రీ భార్య నో మిగతా అందరినీ కూడా మాతృవత్పరధారేషు అది తప్పుగా కాదు ఈ నేను అనేది ఎవరైతే బాగా ధ్యానం పెట్టండి అహం అనేటువంటిది మేల్కొన్న తర్వాత ఇది మొదలవుతుంది నేను అన్నవాళ్ళు లేస్తేనే కదా నా భార్య నా భర్త నా పిల్లలు నాది నీది నీది ఇది ఇది ఇది అనుకుంటూ గుర్తిస్తున్నాడు ఎద్ది ఇదంతయా గృహ్యతే ప్రకృతి ఏవ నా ఇల్లు కానీ నా డబ్బండి నా బ్యాలెన్స్ అండి నా వెహికల్ అండి నా వాళ్ళండి నా పిల్లలండి నా మిత్రుడు అండి నా ఆఫీస్ అండి నా చైరండి నా బట్టలండి ఇవన్నీ నా నా నా నా నా అనేటువంటి నానాత్వాలని కూడా నాది నాది నాది నాది అని ఎవడైతే క్లెయిమ్ చేస్తున్నాడో అసలు వాడి వల్ల సంసారం దీనివల్ల కాదు సంసారం ఎవడిది క్లెయిమ్ చేసేవాడు నాది నాది నాది అని పట్టుకునేవాడు ఆ క్లెయిమ్ చేసేవాడిదే సంసారం సంసారం ఎక్కడుంది మరి ఇప్పుడు ఆ నేను కాబట్టి ఇక్కడ ఆ నేను అనే దాని మీద ఏమైపోయిందంటే ఈ విక్షేపశక్తి ఒకటి ఇంతకుముందు చూసే మల శక్తి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆవరణ శక్తి అదేంటంటే ఆ నేను అనే దాని యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం వల్ల ఆ నేననేది నేనే కర్త నేనే భోక్త ఇదంతా నా గురించే ఇదంతా నేనే ఇదంతా నాదే అనేటువంటి భావనతో ఉంటాడు కనుక ఆ ఆత్మ జ్ఞాన వివేక శూన్యత ఆ ఆవరణం ఆవరణము అనంటే కవరింగ్ ఆవరణం ఆవరణము అంటే ఏంటి కవరింగ్ అనమాట ఆవరణము అనంటే ఒక ఒక గ్రౌండ్ అని కూడా ఉంది ఆవరణం అంటే ఒక ప్రదేశం కూడా అనొచ్చు కాకపోతే ఆవరణం అంటే కవరింగ్ అంటే ఆచ్ఛాదనం ఏమైపోయిందంటే ఆ నేను అనేటువంటి దానికి తన మూలం యొక్క జ్ఞానం లేదు తన యథార్థమైనటువంటి జ్ఞానం లేదు అందుకనే అవివేకం వల్ల ఆ కవరింగ్ ఏంటా కవరింగ్ తానే తాను తెలియకపోవడం వల్ల తన యొక్క నిజ స్వరూపం తనకు గుర్తించకపోవడం వల్ల తను అయథార్థంగా నేను కర్త నేను భోక్త నేను జీవుణ్ణి నాకు కర్మలున్నాయి నేను పుణ్యం చేసుకోవాలి పుణ్యం మూట కట్టుకోవాలి పుణ్యం బాగా ఎంత చేసుకుంటే అంత మంచిది భావాలన్నీ ఎవరికి నేను పాపం ఎంత దూష్యమో మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి పాపము మహాదూష్యం పాపము నింద్యం కానీ వేదాంత శాస్త్రం అంటుంది పుణ్యము కూడా అంతే దూష్యం ఎందుకు యదా ఇహ కర్మచితో లోక క్షీయతే తాముత్రి పుణ్య చితో లోక క్షీయతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ పుణ్యమనేటువంటిది కూడా నీకు ఒక కాబట్టి ఇక్కడ ఏం చేయాలనంటే పాపము పుణ్యము ఇవి రెండే కర్మలు మూడో కర్మ ఏమీ లేదు పాపాన్ని మనం ఒప్పుకో కానీ వేదాంత శాస్త్రం పాపాన్ని ఎలాగైతే తృణీకరిస్తున్నావో పుణ్యాన్ని కూడా అదే స్థాయిలో తృణీకరించు ఎందుకనంటే ఈ పుణ్యం ఉండిపోయిందనుకో ఆ పుణ్యం మళ్ళీ జీవుడికి జన్మనిస్తుంది పుణ్యాపేక్ష కూడా లేదక్కడ పాపముని మనం నిరసిస్తాం నో డౌట్ అందులో పాపాన్ని పాపపు ఆలోచన పాపపు కృత్యము పాప దృష్టి ఇవన్నీ కూడా మనం తృణీకరిస్తాం మనం అంగీకరించాం ఎందుకని పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే ఏంటి పుణ్యం పుణ్యకర్మలు చేయాలి శుభకర్మలు చేయాలి ధార్మికమైనటువంటి వృత్తులు ధర్మాచరణ ఇవన్నీ కానీ వేదాంత శాస్త్రం అంటుంది పవిత్రం కూడా సరిపోదయ్యా పవిత్రత అంటే మళ్ళీ రేపు మళ్ళీ అపవిత్రత వస్తుంది పరమ పవిత్రం పరమ పావనం పరమ పావనం అంటే ఇప్పుడు పాపపుణ్యాలు రెండు తొలగినప్పుడే పరమ పవిత్రమవుతావు అంటే ఇంకెప్పుడు నీకు ఏ కర్మలు అంటనటువంటి స్థితి ఏ కర్మ లేదు శుభా శుభ పరిత్యాగి కృష్ణుడు అంటాడు అశుభాన్ని మనం వదిలిపెడుతున్నాం కానీ కృష్ణుడు అంటున్నాడు శుభ అశుభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ శుభము అశుభము రెండింటినీ కూడా దాటగలిగిన వాడే నా భక్తుడు అవుతున్నాడు అంటే పరమ పావనమైనటువంటి స్థితిని పొందుతున్నాడు వాడు కాబట్టి శుభమనేటువంటిది పుణ్యం అది కూడా మళ్ళీ జన్మనిస్తుంది బంధిస్తుంది అర్థమైందే కాబట్టి మనం దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు మంత్రము అనుష్ఠానము ఇవన్నీ నోడ మంచివే శుభకర్మలు కానీ ఆ శుభము కూడా మనల్ని బంధిస్తుంది శుభ కూడా బంధిస్తుంది ఎందుకని కర్మణ బధ్యతే జంతు అయితే ఈ వదిలేస్తావా అండి అశుభాన్ని వదులు శుభకర్మలు ఆచరించి ఎందుకని బ్రతుకున్నాం కదా ఇప్పుడు నేను అశుభ కర్మలను ఆచరిస్తూ పోతే ఏమైనా విలువ ఉందా లేదు శుభకర్మలే చేయి కానీ ఆ కర్మల యందు నీకు ఆసక్తి లేకుండా చెయ్యి ఇదేదో పుణ్యం పుణ్యం వస్తే నాకు చాలా మంచిది అటు ఆ పుణ్యము మనకొద్దు కానీ చెయ్యడం పుణ్యమే చేస్తాం కానీ ఆ పుణ్యం అక్కర్లేదు ఎందుకని మళ్ళీ బంధింపబడతాం ఏమిటి వద్దనుకుంటే ఆగిపోతుందంటారా ఎస్ వద్దనుకుంటే ఆగిపోతుంది నువ్వు బ్యాంకులో డబ్బు వేస్తూ పో నామినీ పెట్టకు ను క్లెయిమ్ చేసేవాడివి నువ్వు పోయావు ఎవడికి వెళ్తుందా డబ్బు ఎవరి పేరు మీద వేసుకున్నాడు వాడు నామినీ ఎవరికి వేయలేదు అసలు అడ్రస్ లేదు అత్తా లేదు పత్తలేదు ఏమి ఇవ్వలేదు వాడి పేరు ఒకటే ఇచ్చుకున్నాడు పోయాడు దాన్ని క్లెయిమ్ చేసేవాడు ఎవడు లేడు ఎవరికెళ్తుంది అది అంతే నువ్వు కూడా ఒక యోగివిగా ఒక అంతఃకరణ శుద్ధికి ఈ పుణ్యకర్మలు చేస్తూ వెళితే నీకు చిత్తశుద్ధి అవుతుంది కాబట్టి బ్రతికున్నంతకాలం శుభకర్మలే చేస్తాం కానీ ఆ శుభ ఫలం కూడా మనకు ఆశలేదు ఆ ఫలాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాం పరమాత్మ నాకు ఫలంతో కూడా పని కర్మలు బ్రతుకున్నాను కనుక కర్మలు చేయాలి ఎందుకని ఈ ప్రకృతి ఒక కర్మాగారం చెప్పాను కదా ఇదేంటిది ఇది ఒక కర్మాగారం ఈ కర్మాగారంలో ప్రతిదీ పని చేస్తూనే ఉంది కర్మ లేకుండా ఉండదు కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే అవిద్యకి ఈ ఆవరణ శక్తి ఏదైతే ఉందో ఆ ఆవరణ శక్తి వల్ల నేను కర్త నేను భోక్త అనేటువంటి భ్రమను కలిగిస్తుంది దాంతో ఊరుకోది కర్మలన్నీ చేయిస్తుంది దాంతో కర్తృత్వ భోక్తృత్వాలు రాగద్వేషాలు సుఖదుఖాలు ఈ మలాలన్నీ అంటిస్తుంది విక్షేపశక్తి ఇవన్నీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవిద్య మల శక్తి విక్షేపశక్తి ఆవరణ శక్తి మూడు శక్తులుగా ఉన్నాయి ఇప్పుడు ఈ అవిద్యను తొలగించాలి అవిద్యను తొలగించాలంటే ఎలా తొలగించాలి అంటే ఇక్కడ ఇక్కడ శంకర్లు ఆత్మబోధలో ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ముప్పై ఎనిమిదో శ్లోకాన్ని ఆయన ఏమంటున్నారంటే వివిక్త దేశ ఆసీన విరాగో విజితేంద్రియ భావేదేకమాత్మానం తమనంతమనన్యధీ భావేత్ ఆత్మానం తం అనంతం అనన్యధీ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే నిత్యమై ఉందో ఏదైతే అఖండమై ఉందో ఏదైతే సత్యమై ఉందో అది నీ స్వరూపం ఆత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే నువ్వు చూస్తున్నావో ప్రకృతి ఇది ప్రకృతే దేహము ఇంద్రియాలు మనోబుద్ధులు ఏంటండి ప్రకృతి గుర్తించండి అది ప్రకృతి ప్రకృతి అంటే ఏంటి అర్థం ప్రకర్షణ కృతి యోగ్యత్వాత్ ప్రకృతి చక్కగా తయారు చేయబడింది చక్కగా తయారు చేయబడిందే కదా పంచీకృత పంచమహాభూతాలు అపంచీకృత పంచమహాభూతాలు సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కలిసి ఇది ఒక చక్కటి ఒక పిండం తయారైంది ఇక్కడ ఈ పిండం ఇది ఏమైపోతుంది ఇది జగత్తిది జా అంటే పుట్టింది గా అంటే గతించేది కదా ఇది కూడా ఇది గుర్తుపెట్టుకోండి పుట్టుక గతించడం ఈ రెండుటికి మయాన రోజు డెవలప్మెంట్ ఎక్కడికి గతించడానికి ఏంట్రా నీకు పొయ్యే కాలం వచ్చిందా ఏంటి అంటుంటారా అది పొయ్యే కాలం ఒక్కసారిగా వచ్చి పడిపోదు ప్రతిరోజు పోయే కాలానికి దగ్గర అవుతూ అంతే ఒక్కసారిగా పోయే కాలం వచ్చి పడిపోదు పైన పోయే కాలానికి ఒక్కొక్క క్షణం ఒక క్షణం గడిచిందని అంటే పోయ్యే కాలం ఆరున్నర నుండి ఏడున్నర క్లాస్ అనుకున్నాం ఆరు ఒకటైందనుకోండి అయిపోయే కాలం ఒక క్షణం ముందుకెళ్ళాం ఆరు ముప్పై అనుకోండి ఐదు నిమిషాలు ముందుకెళ్ళాం అయిపోయే కాలం దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆరు యాభై అయిపోయే కాలం దగ్గరికి వెళ్ళాం ఏడు అయిపోయే కాలం దగ్గరికి వెళ్ళాం ఇలా వెళుతూ ఉన్నాం ఏడున్నర అయింది ఏమిటి అయిపోయే కాలం వచ్చింది అంటే అయిపోయే కాలం ఒక్కసారిగా ఆరున్నర కూర్చోగానే ఏడున్నర కంకీమని వచ్చిందే లేదు క్షణక్షణం క్షణక్షణం ముందుకు వెళుతూ ఉంది అలాగని ఇప్పుడు మనం ఏదో చాలా పెద్దవాళ్ళమయ్యాం అనుకోకండి క్షణక్షణం అయిపోవడానికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోవడానికి ముందుకు వెళ్తున్నాం పెద్దవాళ్ళం అయిపోయాం నాకేంటండి యాభై ఏళ్ళండి అరవై ఏళ్ళండి డెబ్భై ఏళ్ళండి నాకు ముప్పై ఏళ్ళండి నలభై ఏళ్ళండి అయితే ఏంటండి పోయే కాలానికి దగ్గర వెళ్తున్నామండి మాస్టారు గుర్తించాలండి అంతేగాని అదేదో పెద్దది అనుకోకండి అదేదో గొప్ప అనుకోకండి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షతి డుకృంకరణే కదా కాబట్టి ఇక్కడ క్షణం క్షణం ముందుకు వెళ్ళిపోయే కొద్దీ టైం దగ్గర పడిపోతుంది ప్రకృతి జగత్తు యొక్క స్వభావం జా అంటే పుట్టింది కదా పుట్టిన తర్వాత దాని ప్రయోజనం ఏంటి పోవడమే పోవడమే దాని ప్రయోజనం కాబట్టి ఇది ప్రకృతి ప్రకృతి అంటే శరీరము అటు ప్రపంచంలా చూడకండి మొత్తం ఇదంతా ప్రకృతే ఇదే పెద్ద ప్రకృతి ఇది పంచభూతాలు అది పంచభూతాలే ఇది ఏదైతే ఇది అనుకుంటున్నానో ఇది పంచభూతం బయటదంతా కూడా పంచభూతం అదేంటి ఆ రూపం ఏంటి ఆ రూపం ఏంటి అన్నీ పంచభూతాలే గుర్తి ఇది పంచభూతమే ఇది పంచభూతమే మొత్తం కనిపించేది సమస్తము కూడా పంచభూతాత్మకమైందే ఈ ప్రకృతి ఇదొక్కటే కాదు పంచభూతాలని అవండి ఇదొక్కటేనా అనుకోకండి సమస్తము దృశ్యమాన జగత్తంతా కూడా పంచభూతాత్మకమైనదే తేడా ఏమీ లేదు అందుకనే కృష్ణుడు అంటాడు నాను శోచి పండితాహ బస్సు ఎట్టాం ప్రయాణం అయ్యాం ఏడు చేసామనుకోండి స్టాపింగ్ వచ్చిందనుకోండి మనం దిగవలసిన స్టాప్ వచ్చిందనుకోండి ఏడుస్తావా ఏం చేస్తాం ఆనందంగా అన్ని సర్దుకుని దిగట్లేదు ఎందుకు ఏడుస్తున్నాయా దిగిపోవలసి మా ఊరు వచ్చేసిందండి నేను దిగిపోవలసిన ప్లేస్ వచ్చిందండి ఏడుస్తాడా ఎవడైనా ఏడుస్తాడండి అసలు నవ్వుతూ దిగిపోతాడా ఏ ఇక్కడ ముట్టుకు ఎందుకు ఏడుస్తున్నావు దట్ ఈస్ కాల్డ్ సంసారా చూసారా వెళ్ళాలి మన స్టాప్ వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోవాలి వాడు వెళ్లకుండా ఏడుస్తూ కూర్చున్నా అంటే ఏమని అర్థం వాడికి పెచ్చా ఏదో క్రాక్ సమ్ లూజ్ అయింది ఇక్కడ వాడు వెళ్ళిపోయాడు కానీ ఎవరు ఏడుస్తున్నారు ఇప్పుడు బస్సులో ప్రయాణికులు మన తోటి ప్రయాణికులు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడతాం కూర్చున్నాం మన స్టాప్ కూర్చొని సర్దుకొని దిగిపోయిన తర్వాత బస్సు అంతా ఆపేసి డ్రైవరు క్లీనరు వానలో ప్రయాణికులందరూ ఓ నేను ఏడుస్తున్నారనుకో ఇప్పుడు పోతున్నాడు ఏంటి ప్రయోజనం ఏమిటిది పెచ్చా ఏమన్నా అర్జున నీకు కాబట్టి ఇక్కడ ఇది ప్రకృతి ఒక్కసారి దాన్ని విచారణ చేయండి ఇదంతా అంతే పుడుతుంటుంది పోతుంటుంది పుడుతుంటుంది పోతుంది నీళ్ల మీద బుడగలు ఎన్ని పుడుతుంటాయి ఎన్ని పోతుంటాయి ఉదయం నుంచి మీరు చూస్తుంటే అంతే ఈ ప్రకృతి నిరంతరం ఎక్కడో చోట ఏదో బుడగ పట్టమని పేలిపోతుంది వాళ్ళందరూ కూర్చుని ఏడుస్తుంటారు ఒక బుడక బయటకు వస్తుంది ఇలా నవ్వుతుంటారు ఇంతే సింపుల్ థింగ్ ఓ బుడగ బయటకు వస్తే అందరూ ఓహో ఈ బుడగలు అన్నీ ఎగురుతుంటాయి ముసలి బుడగలు మూతక బుడగలు మెతక బుడగలు ఆ బుడగలన్నీ హాహాహాన్ని ఒక బుడగ పోయింది అక్కడ అన్ని బుడగలు కూర్చుని ఓ అంటున్నాయి చూడండి ఒకసారి ఆలోచించింది ఫినిష్ కానీ దీన్ని ఇలా చూడకుండా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి గోలగోళ రోపు రోపు ఏడుపు ఏడుపు గందరగోళం బీవత్సం ముక్కు నుంచి కంట్ల నుంచి నవద్వారాలు కూడా ఆరిపోతూ గందరగోళం అయిపోతూ ఉంటే వాళ్ళు ఏమంటాం సంప్రాబ్లం సంసార ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా గుర్తు పెట్టుకోండి మీరు ఏ కాకులే ఏ కాకి ఒంటరి మనది మనం ఏదో అండి నాకేంటండి నేను ఒండరి ఏంటండి స్వామిజీ మీరంటే మీరు ఒంటరి వాళ్ళు బుద్ధి లేదు మీకు మాకేంటండి పెళ్ళం పిల్లలు భర్త నాకు మామగారు అత్తగారు మరుదులు బావ వాళ్ళు వీళ్ళు అక్కయ్యా వదినా ఓహో ఎంతమంది ఉన్నారండి ఏంటి మీరేమిటి అనుకుంటున్నారు ఆహా అబ్బా ఎంతమంది ఉన్నారేంటి ఎంతమంది ఉన్నారా అంతమంది దేనికి పనికొస్తారు నువ్వు పోయిన తర్వాత ఆ మలాన్ని తీసుకెళ్ళి తగలెట్టడానికి పనికొస్తారంతే నీతో కూడా రాను ఒకవేళ అందరూ గ్రూప్గా డిసైడ్ అయిపోయారు అనుకుందా గ్రూపుగా మూకుమ్ముడిగా డిసైడ్ అయ్యారు మూకుమ్ముడిగా ప్రాణం వదిలేరు ఏంటి అందరూ చేతులు పెట్టుకుని పైన కలుస్తారా పైన చేతులు కట్టుకొని అంత ఆహాహా అంతా ఏమన్నా పెద్ద మానవాహారంలాగా అక్కడికి ఏమన్నా వెళ్తారక్కడ చెప్పండి ఏమైనా అలా వచ్చారా నో ఒక నియతి నువ్వు ఒంటరి వాడివే ఈ లోకంలో లక్ష మంది ఉండని కాక ప్రయాణం అప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షతి కాబట్టి ఇక్కడ వివిక్త దేశ ఆసీన విరాగ విజితేంద్రియ ఇక్కడ ఏముంటుందండి ఆత్మబోధలో వివిక్త దేశీన నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే ఒంటరితనంలో ఏకాంత స్థితిలో కూర్చో చూడండి విరాగ విరాగంతో కూర్చోవు అంటే వైరాగ్యంతో ఇలా విజితేంద్రియ విజితేంద్రియత్వం అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా అంతర్ముఖత చేసి జయించి కూర్చోవు అంటే ఇంకే సెలెలు గిళ్ళలు పెట్టుకుని గందరగోళం చేసుకుని నొక్కుంటూ అక్కడ సంసారాలు పెట్టుకోకు అయితే ఇక్కడ ఏమండి వివిక్త దేశ ఏకాంతం ఎక్కడ కుదురుతుందండి ఏకాంతం అంటే ఎక్కడికో వెళ్ళి కూర్చోవడం కాదు ఒక ఏకాంతం అంటే ఎవ్వరూ లేని ప్లేస్లో అన్నారు ఇంకొక ఏమన్నారు ఏ కాంత లేకుండా ఉండే ప్లేస్ అన్నారు సరే ఇంకొక ఆయన ఏమన్నారండి చిచ్చి ఇవన్నీ కాదయ్యా శాస్త్రీయ దృక్పథంలో ఏకహ ఏవ అంత ఏకాంత నేను ఒంటరి వాణ్ణే అనే కృత నిశ్చయంతో కూర్చోవడమే ఏకాంతము నాకు వీళ్ళెవ్వరూ కాదు వీళ్ళందరూ ఉన్నారు నో డౌట్ ఇప్పుడు వంద బుడగలు ఉన్నాయి అందులో ఒక బుడగనుకుంది నాకేంటి తొంభై తొమ్మిది బుడగలు ఉన్నాయి చూడు అనుకుంటుంది ఇప్పుడు పగిలిందనుకోండి ఏ బుడగ పగిలితే ఆ బుడగ అంతే కలిసిపోవడమే అంతే కాని ఇప్పుడు వంద బుడగలు పగిలే కదా అని వంద బుడగలు అక్కడ కలిసి ఉంటాయా పగిలిపోతాయి ఇక్కడంతే ఎందుకని ఉన్నప్పుడు కూడా కలిసి ఒకటే ఉండేది ఇక్కడ ఇన్ని లేవు లెక్కెట్టుకునేదానికి ఇన్ని కానీ ఉండేది ఒకటే ఏకహ ఏవ అంతహ ఏకాంత ఏకహా ఏవ అంతహ అంటే ఏకమై ఉన్నటువంటి ఆ తత్వం దగ్గరికి చేరుకుని నేను అదే ఏకమై ఉన్నాను బస్ నానాత్వం లేదు అన్య భావన లేదు ఒకవేళ మనస్సులో సంకల్పం గుర్తుపెట్టుకోండి భార్య అనే సంకల్పం వచ్చింది భర్త అనే సంకల్పం వచ్చింది గుర్తుపెట్టుకోండి అది కేవలం సంకల్ప మాత్ర ఒక బుడగలాగంతే నా మీద ఉద్భవించిన ఒక బుడగ అంతే ఫినిష్ అంతే నా వల్లే ఆ బుడగ వచ్చింది ఆ సంకల్పం కూడా నేనే ఇంకేం లేదు అయిపోయింది అక్కడ ఎప్పుడైతే అది బుడగ కింద నేను చూడడం మొదలుపెట్టానో ఇంకా దాని మీద పెద్ద వీప్స ఉండదు కాబట్టి ఇక్కడ వివిక్త దేశ ఆసీన విరాగ విరాగ అంటే బాగా మన అభిప్రాయం ఏంటంటే విరాగము అని అంటే ఇంక అన్ని వదిలేసి అలా బైరాగుల్లా ఊరు మీదకి వెళ్ళి తిరగడం ఆ చోసిన అంబోతుల్లాగానే కాదు విరాగి అంటే ఏం తెలుసా అండి ఉంటుంది కానీ ప్రతిదాని యొక్క అనిత్యత్వాన్ని గుర్తించి ఇవన్నీ అనిత్యములే అసత్యములే అని గుర్తించగలిగిన దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి వీటి యొక్క అనిత్యత్వాల్ని గుర్తించాడు అసత్యత్వాల్ని గుర్తించాడు ఇవన్నీ ఒక దశలో ఉంటున్నాయి ఇంకో దశలో పోతున్నాయి ఒకలా ఉంటున్నాయి ఇంకోలా మారిపోతున్నాయి ఇవి క్షణక్షణం మారిపోతున్నాయి ఇవి శాశ్వతం కాదు స్థిరం కాదు కాబట్టి స్థిరమైనది నేను అహం ఆత్మా స్థిర నేనే స్థిరం నేనే సత్యం కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తించామో వీటి పట్ల అసత్యత్వాన్ని గుర్తించామో ఇంకేముందండి వైరాగ్యం అంటే నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను ఈరోజు సాయంత్రం కూడా వస్తుంది కానీ ఉదయం చెప్పినా స ఇబ్బంది లేదు చిన్నప్పుడు గోళీలు ఆడుకునేవాళ్ళు ఓహ్ ఇంకసలు ఆ గోళీలు అంటే ఎంత మమకారమో ఇన్ని గోళీలు ఉన్నాయంటే ఇంకసలు వాడు లెక్కెట్టుకుని డబ్బాలో పోసుకుని మోతెట్టుకుని ఓహ్ చది ఇప్పుడు పెద్దవాడైపోయాడు ఇప్పుడు పెద్దవాడైపోయాడు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇప్పుడు వీడు తాత అయ్యాడు ఇప్పుడు నాకు గోలీలు ఏ హైంటి ఇవన్నీ పెద్దవి ఉంటుంది అది పట్టించుకోరు కానీ వాళ్ళ మనవుడు ఏంటంటే ఇప్పుడు తాతయ్య తాతయ్య గోలీలు ఆడతాం అంటాడు ఆడదాం ఉన్నాను మా అమ్మగారు అంటుంది పని ఏం ఏం పెద్ద వరకబెడుతున్నారు ఆడండి అదేనా ఆడండి ఆడితోటి ఇంకా వేరే ఏం చేత కాదు అదన్నా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఉడికి అదన్నా ఆడండి ఆడితో వాడిని ఆడించండి అంటే ఓహో ఆవిడ చెప్పింది ఆడదాం ఇప్పుడు చూడండి ఆ గోళీల ఆటలో వాడికి దాని పట్ల ఎలాంటి భావన ఉంటుంది ఆ తాతకి గెలిచినా ఓడినా ఏం లేదు నథింగ్ మేక్స్ ఇమ్ కంప్లీట్ ఫినిష్ అదొక ఆట అదే వాడికి మనవుడికి గెలవాలి నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి ఆ గోళీలనే నాకు వచ్చేయాలి అని రాగా అక్కడ ఉంటుంది రాగం కానీ తాతకి ఓడిపోయినా గెలిచిన ఉన్నా వాడు పీక్కుపోయినా పెట్టిన ఏమి విరాగ ఇదే తాత ఆ వయసులో ఉన్నప్పుడు రాగహ ఇప్పుడు పెరిగిన తర్వాత విరాగహ అలాగని మనిషి ఎడగనంత వరకు రాగము ద్వేషము ఒక్కసారి ఎదిగాడంటే విరాగహ ఎదగాలి వాస్తవికతల్ని గుర్తించాలి సత్యాన్ని గుర్తిస్తే మనిషికి ఇంకేం వైరాగ్యం అంటే పారిపోవడం కాదండి అన్నీ వదిలేసి లేదా బైరాగుల్లో తిరగడం కాదండి నో వైరాగ్యమోనంటే ఎదుగుదల అని అర్థం అందుకని మన కూడా ఏమండి వైరాగ్యం అంటే ఏంటంటే అన్నీ వదిలిపెట్టి పారిపోవడం తప్పుడు భావాలు తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి నో వైరాగ్యం అంటే అది ఎదుగుదల ఏంటి మెచ్యూరిటీ అంటే ఏంటి మెచ్యూరిటీ అని అంటే ఎవరే మెచ్యూర్డ్గా మాట్లాడరా ఏంటి వాస్తవం మాట్లాడు యదార్థాలని మాట్లాడు కొద్దిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి అంటారా దట్ ఈస్ కాల్డ్ వైరాగ్యం శాస్త్రీయ దృక్పథంతో ప్రపంచాన్ని సత్యం అనుకునేవాడు రాగి పరమాత్ముడే సత్యం అనుకునేవాడు విరాగి కాబట్టి ఇప్పుడు మీరు విరాగులవ్వాలా రాగులవ్వాలా మీరు ఆలోచించుకోండి రాగులైతే అంబలు కాచుకుని సంగటి చేసుకుని తినేసి శుభ్రంగా పోతారంట అది కాబట్టి ఇక్కడ విరాగా అంటే పరి పరిణితి పరిపక్వత వాస్తవాన్ని గుర్తించగలిగిన స్థితి విజితేంద్రియ చూడండి ఇంద్రియ సమూహము అంటే ఇంద్రియాలంటే పదింద్రియాలు కదా పదింద్రియాలు ఏం చేస్తుంది ప్రకృతిని మనకు తెచ్చిపెడుతుంది ప్రకృతిని అనుభవింపజేస్తుంది ఎప్పుడైతే పదింద్రియాలని మనం కనుక అర్థం చేసుకుని ఎదిగామో అసలు ప్రకృతినే దాటిపోయాం మనం ప్రకృతిని దాటడం అంటే ఏంటి నీ పదియాలను అర్థం చేసుకోవడమే ప్రకృతిని అంటే నేను ఈ ప్రకృతిని జయించాని ఆ ప్రకృతిని కాదు ఇంద్రియాలని సంయమనం చేసుకోగలిగితే ప్రకృతిని జయించినట్టు అర్థమైందా మీకు బోధపడిందా నేను ఈరోజు తినలేదండి ఉపవాసం ఉన్నానండి నాకే చాలా ఇదిగా ఉన్నానండి అంటే ఏంటని అర్థం నేను ఈ రుచి ప్రకృతి ఇదొక ప్రకృతి ప్రకృతి ఐదు రకాలు ఐదు రకాలే ప్రకృతి పంచభూతాలే కదా మొత్తం ప్రకృతి అంతా ఆ పంచభూతాలే పంచ ఇంద్రియాలయ్యాయి జ్ఞానేంద్రియాలు ఆ పంచ జ్ఞానేంద్రియాలకి పంచ విషయాలు బయట ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధం శబ్దానికి చెవి ఈ ఇంద్రియం పెట్టబడింది శబ్దం స్పర్శకి చర్మం రూపానికి కళ్ళు రసం నాలుక గంధం ముక్కు కాబట్టి మనం ఇంద్రియాలన్నింటినీ ఎప్పుడైతే జయించామో ప్రకృతి అంతా నా వశం అప్పుడు ప్రకృతిని జయించక్కర్లేదు నా ఇంద్రియాలు ఇది ప్రకృతే కదా ఇదే కదా ప్రకృతి అది ప్రకృతి ఇది ప్రకృతి అంత ప్రకృతే కాబట్టి నన్ను కనుక నేను జయించడం మొదలు పెడితే నా ఇంద్రియాలని దాటుకుంటూ పోతే ప్రకృతిని దాటినట్టే అర్థమైందా బయట నేను శత్రువుని జయించక్కర్లేదు శత్రువుని జయించడం అంటే అదేదో వాడిని నోరు ముయించడం తాత్కాలికంగా కానీ నాలో ఉన్నటువంటి శత్రువుని నేను జయించాననుకోండి నాలో కనుక వాడి పట్ల శత్రుత్వం పెరుగుతూ ఉంటే ఆ శత్రుత్వాన్ని నేను తొలగించాను అనుకోండి బయట శత్రువు కూడా నాకేమైపోతాడు మిత్రుడైపోతున్నాడు శత్రువుని జయించినట్టే అర్థం నాలో శత్రుత్వాన్ని తొలగించుకోగలిగితే బయట శత్రువుని జయించినట్టే ఏమైపోయాడు వాడు ఇంక శత్రువు అవుతాడా నాకు నాకు వాడి పట్ల శత్రుత్వం లేదు ఇంకా వాడిని ప్రేమించినా మొదలు పెట్టాను వాడు ఏమైపోతాడు వన్ డే ఆర్ రాధర్ యూ విల్ బికమ్ మై ఫ్రెండ్ ఇంక శత్రువు నేను జయించినట్టే కాబట్టి శత్రువుని జయించడం అంటే వాడిని చంపేయడమో ఏదో అనుకుంటారు నో తొలగించేయడమో చంపేయడమో అనుకుంటారు కాదు శత్రుత్వాన్ని జయించడమే యథార్థమైన జయం అది విజయం కాబట్టి ఇక్కడ విజితేంద్రియ జితేంద్రియుడు కాదేంటి విజితేంద్రియత్వం అంటే ఏంటంటే వాడి యొక్క వాడు జయించగలిగితే ప్రకృతిని అంతా జయించినట్టే అర్థమైందే ఇక్కడ ఏకం ఆత్మానం తం అనంతం అనన్యదిహి ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ ప్రకృతిని గుర్తించి దీన్ని అధిగమించి ఆ ఏకమైనటువంటి ఆత్మ చైతన్యం దగ్గర నిలబడి తన మూలమైనటువంటి తన స్వరూపమైనటువంటి అనంతమయ్యున్నటువంటి అఖండ సచ్చిదానందమయ్యున్న ఆత్మస్వరూపం దగ్గర నిలబడ్డప్పుడు ఈ మలాలేవీ అని కాబట్టి ఇక్కడ ముందు చెప్పుకున్నాం ఏంటి మలశక్తి అని మలం మలమంటే ఏంటి సుఖము దుఃఖము రాగము ద్వేషము శత్రుత్వాలు మిత్రత్వాలు బంధుత్వాలు విరోధిత్వాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నీ కూడా మలాలే ఆ మలాలన్నీ ఎలా పోతున్నాయి వివిక్త దేశ ఆసీన విరాగ విజితేంద్రియ ఎవరైతే ఏకాంత స్థితిలో కూర్చున్నారో ఎవరైతే విరాగులయి ఉన్నారో ఎవరైతే విజితేంద్రులయ్యి ఉన్నారో చూడండి బయట అన్నం చూడకపోవడం కాదు వైరాగ్యం అంటే బయట అన్నం ఉన్నా నాకు తినాలనిపించకపోవడం అర్థమైందా ఇప్పుడు జబ్బు చేసిన వాడికి అన్నం తినకూడదు వాడు వైరాగైపోయాడంటే వాడు విజితేంద్రియుడు చెప్పండి వాడికి నోట్లు అంతా తినాలని ఉంటుంది కానీ డాక్టర్ గారు తింటే పోతాం అన్నాడు లడ్డూని పెట్టామనుకోండి నాకు షుగర్ ఉండకూడదు కానీ స్వీటు నన్ను ప్రరో నన్ను ప్రేరేపించకూడదు నాకు తినాలి పోన్లే తింటే ఓకే అనే భావం నాకు కలగాలి తప్ప వస్తువు నన్ను ఆకర్షించకూడదు నేను వస్తువుల్ని ఆకర్షించాలి అవి నా చుట్టూ తిరగాలి అర్థమైందే అర్థమవుతుందా మీకు కాబట్టి అలా ఉండాలి అని అంటే విజితేంద్రియ అంటే లోపల తన యొక్క వృత్తులన్నింటినీ కూడా తను పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు అది పరిస్థితి కాబట్టి ఏకాంత ఏకమేవ అంత యస్య ఏకాంత ఎవడికైతే ఏకమై ఉన్నటువంటి ఆ తత్వమే అంత్యంగా లక్ష్యంగా కలిగి కూర్చుంటాడో వాడు ఏకాంతస్థితుడు వాడు శ్రీకాంతస్థితుడు కాదు వాడెవరు ఏకాంత స్థితుడు శ్రీకాంత అంటే శ్రీ అంటే ఏంటి ఏదైనా శ్రీ ఏకాంత విరా విరాగి అంటే ఏంటి వైరాగ్యం అంటే ఏంటి వాస్తవాన్ని గుర్తించడం అవాస్తవాన్ని తేజించడం అది వైరాగ్యం వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి పారిపోవడం అంటుంటాం మనం బైరాగులు అంటే ఏంటి అన్నీ వదిలేసి పారి అన్నీ వదల రెండో విరాగం అది బైరాగి అవ్వచ్చు కానీ విరాగి అన్నిటినీ వదలడు అవాస్తవాల్ని విడిచి వాస్తవాన్ని గ్రహిస్తాడు విరాగ విజితేంద్రియ ఎప్పుడైతే వాస్తవాన్ని గ్రహించాడో అవాస్తవాలన్నీ వాడు గుర్తించడం మొదలు పెట్టాడో ఇక అవాస్తవాలు వాడిని ఏ రకంగానూ ప్రేరేపించలేవు ప్రేరేపిస్తాయా అవాస్తవాలు అనిత్యాలు వాడిని ప్రేరేపిస్తాయా గోళీలు ఆడాలి నేను గోళీలు జయించాలని వాడు తాతగారు ఏమైనా అనుకోరు ఎందుకని వాడికి వాస్తవం తెలిసిపోయింది దాని పట్ల వీప్స విజితేంద్రియ అటువంటి వ్యక్తి భావేత్ ఆ స్థితిలో భావన చెయ్యి ఏంటి లోపలికి విచారణ చెయ్యి ఏంటి విచారణ ఏకం ఆత్మానం తం అనంతం అనంతమైనటువంటి ఏకమైనటువంటి పరమస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ చెయ్యి అప్పుడేమవుతుంది ఈ మల శక్తులన్నీ పోయాయి ఈ సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇవన్నీ కూడా చి ఎవడితోటండి ఇంకా నాకు సుఖదుఖాలు దేంట్లోటి నాకు సుఖ దుఃఖాలు లేవు సుఖము దుఃఖం అంటే శరీరాన్ని పట్టుకుంటే సుఖ దుఃఖం ఉంటుంది మనస్సుని పట్టుకుంటే సుఖ దుఃఖాలు ఉంటాయి ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు ప్రపంచాన్ని పట్టుకుంటుంది కనుక ప్రపంచంలో ఉన్నవని నా మీద ఆరోపిస్తుంది అసలు నాకు ఇవేవీ లేవు ఇవన్నీ ఆరోపితాలే ఇవన్నీ ఆరోపణలే ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆహా బాగుందండి మల శక్తి పోయింది ఇప్పుడు విక్షేపశక్తి పోవాలి ఎలాగ పోతుంది ఆత్మన్యేవా అఖిలం దృశ్యం భావేదేకమాత్మానం నిర్మలాకాశవత్సా ఎక్సలెంట్ మూమెంట్ అనమాట ఇంతకు ముందు మలశక్తిని తొలగించారు ఇప్పుడు ఏమంటున్నారు ఆయన ఇప్పుడు విక్షేపశక్తి విక్షేపశక్తి అంటే ఏంటి నేను నేనుగా తెలియకుండా నేను అన్యంగా తెలియడమే విక్షేపం అర్థమైందా నేను కర్తృ నేను కర్తని నేను భోక్తని అసలు నా కర్తృత్వం ఎక్కడిది భోక్తృత్వం ఎక్కడిది అసలు నేను అనేది అసలు ఏమిటి అసలు అది ఏదో ఒకటి లేస్తుంది పడిపోతుంది అంతే అసలు నాకు ఉదయము లేదు అస్తమనము లేదు ఉదయాస్తమనాలు దేనికి ఎవరికి ఉంటుంది మిస్టర్ ఎవరికి నేను మిస్టర్ నేనుకే ఉంటుంది వాడే లేస్తున్నాడు వాడే అంత గందరగోళం చేసుకుంటున్నాడు పడిపోతున్నాడు ఆ నేను ఎవడైతే లేస్తున్నాడో వాడే విక్షేపశక్తికి లోనవుతున్నాడు వాడు లేచి ఊరికే ఉంటున్నాడా నేనే కర్తనే నేనే భోక్తని ఇదంతా నాది ఇదంతా నేను కూడబెట్టుకుంది నేను సంపాదించుకుంది ఇదంతా నావి ఇదంతా నేను ఇదంతా నాది ఇదే భావాలతో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా పడుకునేదాకా వాడు పడిపోయేదాకా లేవడం వద్దు పడిపోవడం వద్దు వాడు వాడు పైకి పొడుచుకొచ్చినప్పటి నుంచి రాత్రి ఊడిపోయేదాకా పడిపోయేదాకా ఇదే ఆలోచన నేనింత నాదింత వాడిది ఎంత ఇదెంత అదెంత ఇదేలాగా అదేలాగా ఇంకా వీడి అల్లరే వీడి గోళ ఇంకా అంత ఇంత కాదు వీడి ఉదయం లేచింది ఎందుకు లేచాడో అర్థం కాదు కాని లేచినప్పటి నుంచి ఇదే థింకింగ్ ఇంతే నేను అల్లాంటి వాడిని నేను ఇలాంటి వాడిని అద్దెలాగా ఇతిలాగా ఓహింకా అదే థింకింగ్ విక్షేపశక్తి అర్థమైందా తన స్వరూపం ఏంటో తను గుర్తించకపోవడం వల్ల అన్నిటితో పోల్చుకుని బేరీజు వేసుకుని భేదాలు కల్పించుకుని ఇదే నేను అనుకోవడం వల్ల అది నేను కాదనుకోవడం వల్ల దాంట్లో గొప్పతనం ఉంటే ఒప్పుకోలేకపోవడం వల్ల అది తక్కువ అని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఇది నీచులు ఇది అల్పులు ఇది తక్కువ నేను దాని అన్నింటిని ప్రతిష్టాపన చేసి నేను చాలా గొప్పవాడిని ప్రతిష్టాపన చేసుకుని ఏదో ఒక రకమైన ఆవేశాలు ఆక్రోషం ఉద్రేకం లోపల పొగలు సెగలు ఓ అన్నిటినీ కంగాలు కంగాలుగా లోపలంతా ఒక రకమైన ఇది కాదు తెడ్డెట్టి తిప్పినట్టే శుభ్రంగా మురిక్కూపాన్ని పెట్టి తిప్పినట్టే ఆ స్థితిలో ఉన్నాడు వాడు విక్షేపం ఆ విక్షేపం ఎలా పోతుంది ఇక్కడ ఆత్మన్యేవా అఖిలం దృశ్యం ప్రవిలాప్యధియా ఇక్కడ ఆ నేను అనేటువంటి ఆ రెండు అక్షరాలు మొత్తం సంసారం పట్టుకొచ్చి మా నెతిని ఆ నేను అన్నవాడు లేవకపోతే ఎవరికంటే సమస్య ఎవరికీ సమస్య లేదు వాళ్ళు ఏడుస్తున్నారు కానీ వాళ్ళకు కూడా ఏం సమస్య లేదు ఓ పది రోజులు ఇరవై రోజులు పోయిన సర్దుకుంటారు పోయిన ఎలాగో పోయాళ్ళేండి ఇంకా మనం జాగ్రత్త ఏదో మన కాలక్షేపం మనం చేయాలి ఎవడేమీ పెద్దగా నాకు తెలిసేంటి సత్యం మీకు చేదుగా ఉండొచ్చు కానీ ఆ పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు అప్పుడు ఆ మాట నేను అన్నవాడు లేచిన తర్వాత చేసి అల్లరి వాడు ఇంకా లేవలేదనుకోండి ఎవడికండి సమస్య ఎవడికి లేదు వాడికి లేదు వీళ్ళకి లేదు సమస్య లేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఒకడు ఊరంతా అప్పు వాడికి తలాతోకా ఏమీ లేదు భార్య పిల్లలు ఏమీ లేదు కానీ బాగా అందరూ నమ్మారు వాడు అందరినీ నమ్మించాడు అన్నీ చేశాడు చక్కగానే చేస్తున్నాడు సడన్గా పోయాడు ఈ అప్పులు వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి ఎవరిని పట్టుకుంటారు ఇప్పుడు లేడుగా లేదు వీడు చాలా చాలామందికి ఇచ్చాడు డబ్బులు వాడిది వీడు పోయాడు ఆ డబ్బులు ఎవరికి పట్టుకెళ్ళిస్తారు వాళ్ళు లేడు కదా కాబట్టి ఇక్కడ వాడు ఉంటేనే వ్యవహారం వాడి వల్లే ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ క్రియాకలాపాలన్నీ ఎవరి వల్ల వాడు కాబట్టి ఆ క్రియాకలాపాలు ఈ వ్యవహారాలన్నీ కూడా ఎవడిని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నాయో వాడిని పట్టుకోండి అసలు వాడిని ఒక్కసారి చూడండి ఏంటిరా ఏంటి అసలు ఈ వ్యవహారాలు ఏంటి అసలు ఈ క్రియాకలాపాలేంటి హాయిగా ఉండేది కదా ఎందుకు అంటే ఆ నేను అనేది లేచింది లేచింది లేచినట్టు ఉండకుండా ఎందుకు ఉండట్లేదు దానికి తానేమిటో తెలియలేదు తనకి తానేమిటో తెలియలేదు తన స్వరూపం ఏమిటో తెలియదు గుర్తించండి అందుకనేం చేసింది కనిపించిన వాటినంతా నేను అనుకుంది దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా నేననుకుంది అవన్నింటినీ ధరించేసింది కనిపించే ప్రపంచానంతా ఇది నాది నాది నాది నాది నాది నాది నాది నాది అని పెట్టుకుంది ఇప్పుడు ఏంటి ఇక్కడ వ్యవహారం ఏంటి నేను నాది నేను నాది నేను నాది నేను నాది ఇదే జరుగుతుంది వ్యవహారం ఇది ఎంతవరకు జరుగుతుంది వాడు పడిపోయేదాకా వాడు పడిపోయిన తర్వాత ఇవన్నీ ఏమయ్యాయి ఇంత పోగు చేసుకున్నవి ఒక్కొక్కటిగా పోగొట్టలేదు వాడు రాత్రి పడుకునేటప్పుడు అవునా భార్యని పడుకు భార్యని మర్చిపోయి పిల్లల్ని రోజు ఎవడైనా పడుకునేదానికి ఒక్కొక్కరిని వరుసపెట్టి వాడి పోగు చేసుకునేవన్నీ కూడా ఇప్పుడు మన మీద ఇప్పుడు మన బయటికి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటి తప్పించుకుని అన్నింటిని తొలగించుకు రావాలి అలాగనే వీడు ఉదయం నుండి సాయంత్రం దాకా అన్నీ పోగు చేసుకున్నాడు ఆడ మీద ఇది నాది ఇది నాది ఇది నాది నాదని ఇప్పుడు వాడు బయటికి రావాలనుకోండి ఏం చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటి తప్పించాలి అనుకోండి ఎప్పుడు పడుకుంటాడు వాడు అసలు ఎప్పుడు పడుకుంటాడు వాడు ఇంక ఇవన్నీ తొలగించుకునేటప్పటికే వాడికి ఏ ఉదయం మూడో నాలుగో ఐదో ఆరో అవుతుంది ఇంకోటి మళ్ళీ పడుకుని కుదరదు ఇంకా తొలగించుకోవడం కుదరదు కాబట్టి ఇక్కడ అంత అవకాశం లేదండి ఇది పోగు చేసుకున్నవన్నీ కూడా కేవలం సంకల్పాలే అందుకనే వాడు ఒక్కసారి మొత్తం అనేస్తున్నట్టు పోతున్నాయి చూడండి మనం లైట్లు ఇంట్లో అన్నీ వేసామనుకోండి వాటిని ఆర్పాలంటే ఒక్కో స్విచ్ నార్పాలి అదే దీపం వెలిగించామనుకోండి ఒక పది దీపాలు వెలిగించామనుకోండి వాటిని ఆర్పాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు ఒక గాలి వీస్తే చాలు ఒక్క గాలి గట్టిగా ఒక్క గాలి వీస్తే మొత్తం ఆరిపోతుంది అలాగే వీడు కూడా ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు ఒక్క గాలి ఒక్క ఊపు మొత్తం ఆరిపోతున్నాయి వాడు పడిపోతున్నాడు మళ్ళీ ఉదయం లేచి అన్నింటినీ ఒకసారి వెలిగించేస్తున్నాడు వాడు ఒక్కసారిగా వెలిగిపోతున్నాడు మళ్ళీ ఆటలాడుకుంటున్నాడు మళ్ళీ రాత్రి అయితే మొత్తం అన్ని ఆర్పేస్తున్నాడు పడుకుంటున్నాడు ఏంటి అసలు ఇది పోనీ ఏమైనా సత్యమా కాదు శాశ్వతమా కాదు నిత్యమా కాదు వాడేమనుకుంటున్నాడు లేచిన వాడు ఇదే సత్యం ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు అనుకునేమన్నా ఉంటున్నాడా ఉండట్లేదు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎంత లంపటం ఇది ఇది ఊరికినే ఆట అనుకుంటున్నారు కానీ ఆ ఆ ఆటలో కూడా ఆ ఆటలో కూడా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత సీరియస్నెస్ వచ్చేస్తుంది నిజమైపోతుంది నిజంగా జీర్ణించే జీవించేస్తున్నాం నిజాన్ని చంపేసాం అబద్ధంలో బ్రతుకుతున్నాం నిజానికి దూరం అయ్యాం వాస్తవానికి దూరం అయ్యాం అవాస్తవాలకి అబద్ధాలకి అసత్యాలకి అనిత్యాలకి మేలుకున్నాం దాంట్లో బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి అంటున్నారు ఆత్మన్యేవ అఖిలం దృశ్యం ఈ దృశ్యాలన్నీ ఏంటి అసలు నా కొడుకు అంటున్నారు నా కూతురు అంటున్నారు చూడండి ఎంత ప్రేమగా వాడిని నవమాసాలు మోసి కని పెంచి పాలిచ్చి వాడికి మొత్తం చేశానండి ఈరోజు నువ్వేంటే నాకు చేసింది పెద్ద అన్నాడండి అంటే చూడండి వాడన్నాడంటే వాడికి ఏదో వాడి బాధ ఏమిటో వాడికి ఏం తెలుసు మనకేం తెలుసు వాడు అన్నాడు వాడు త్రాష్టడు ఈడికి ఏమైపోయింది లోపల పెంచుకుపోయిందనమాట ఇది నేను కన్నాను కాబట్టి నన్ను ఎప్పుడు వీడిలా నేను వాడికి పాలు కాబట్టి ఎప్పుడు నా పాలు తాగడగనుకెప్పుడు నన్ను ఏం అనకూడదు నేను వాడిని అలా ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని అది చేశాను నేను వాడికి ఇది చేశాను ఇవన్నీ పెంచుకుంది ఎవరు ఈవిడ ఒక మాట ఇదంతా కుప్పకూలిపోయింది ఏమిటోనండి ఈ రోజు అది వచ్చిందండి నేను కనపడకుండా అయిపోయానండి అంతే ఇప్పుడు ఇది ఫ్లాట్ లైట్ వేశారు ఇది ఆపేశమనుకోండి ఆ లైట్ కనిపిస్తుంది ఇంతేనా కదా నీ గీత ఉంది అది వచ్చి నిన్నేం ముట్టుకోలేదు పెద్ద గీత గీసింది ఏమైంది అప్పుడు నీ గీత చిన్నదైంది రేపు మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళు తలో గేతలు గీసుకుంటారు ఎవరి మట్టుకాళ్ళు అలాగా మనిషి యొక్క జీవితం అనేది ఏం తెలుసు అండి నేను ఎప్పుడు చెప్తుంటాను క్లీన్ పేపర్ అనమాట తల్లి ముందు ఒక గీసింది నేను తల్లిని అదిగో మీ నాన్న ఇంకో గీత ఇలాగ జీవితంలో గీతలు గీసుకుంటూ పోయాం మనం నా భార్య నా కొడుకు నా కూతురు నా గది ఇది అనుకుంటూ గీతలు ఓ కాగితం అంతా అందుకే కృష్ణుడు ఊరి పిచ్చి ఇది ప్రపంచంలో అందరూ గీసిన గీతలు రా అందుకే చచ్చిపోతున్నాను దాంతో పడి నేను గీస్తాను విముక్తుడు ఆయన గీసిన గీతే భగవద్గీత ఇవన్నీ ప్రపంచంలో అందరూ గీస్తారు నేను మీ అమ్మని నేను మీ నాన్నని నేను నువ్వు నా కొడుకువి నేను నీ తాతని నేను నీ అమ్మమ్మని ఒక్కొక్క గీత గీసుకుంటూ పోయాడు ఎవడు మటుకు దొరికినోడంతా ఈ కుమ్మేశరి చూసారంటే అలాగే వీడి గీసుకుంటూ పోయారు అన్నమాట దుమ్మి దుమ్మి జరిగినప్పుడు అసలు వాడికి సంబంధం ఏమి ఉంటుంది వాడి దారిలో పోతుంటాడు ఏంటంటే అని పలాను ఆ వీడియోస్ ఒక దెబ్బ కొట్టేసిపోతాడు వీడు అలాగే ప్రపంచంలో ఎవరో అంటారు ఏమిటని మీకు తెలిసేవాడు మా అమ్మమ్మకి మేనమావ కొడుకు వాళ్ళ తోడుకోళ్ళు ఉన్నాడు వాళ్ళ భార్యకి తోడుకోళ్ళు ఉందండి ఆ తోడుకోళ్ళు పిన్ని కొడుక్కి పకింటి కొడుక్కండి మనవడండి ఈ ఎక్కడి సంబంధంతో ఇచ్చి ఒక పొడిచి పొడుస్తున్నాడు చూడండి వీడు పాప ఈ దెబ్బ అంత గట్టిగా ఉందంటే ఎక్కడిదెక్కడతో లేపుకొచ్చి పొడుస్తున్నాడు ఎన్ని గీతలు ఎవడికి తోచిన గీత గీసుకుంటూ పోతున్నాడు అనమాట అందుకనే శంకర్లు అది తల్లి తండ్రి ఇవన్నీ కూడా ఎక్కడిది చర్మబంధమే కాని ఆత్మబంధం కాదు తల్లి దేనికి బంధం చర్మబంధం తల్లి చర్మబంధం ఆత్మబంధం కాదు అసలు ఈ లోకల్లో అన్ని బంధాలకి మూలకారణం ఎవరండి తల్లి ఈ తల్లేదనుకోండి అవిడు ఎక్కడి నుంచి వస్తాడు కానీ లేకుండా చేసేగలమా ప్రకృతిలో ఉంటుంది అది ప్రకృతి కాబట్టి అర్జున తల్లి ఉంటుంది పిల్లలు పుడుతుంటారు ఇవన్నీ ఉంటాయి కానీ అవగాహన బుద్ధి బుద్ధిని ఎవరు ఏం మార్పు మార్పు చేయలేదు అది నీ చేతుల్లో ఉంది మిగతా అది దేనైనా ప్రకృతి మార్చేయగలదు కానీ నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు పండించుకోవాలి దాని నువ్వు దాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆత్మన్యేవా అఖిలం దృశ్యం నా నా భర్త ఎన్ని గీతలు గీసుకున్న గీతలు దృశ్యాలు ఇవన్నీ ప్రవిలాప్యది ఆసు అంత ప్రేమిస్తావు కొడుకుని అంత కొడుకు గురించి తపన చెందావు ఎందుకు మర్చిపోయి అన్నీ వదిలేసేలా పడుకున్నావు నీ కొడుకు అక్కడే పడుకున్నాడు రాత్రి పగలు అలానే కూర్చోను ఎన్ని రోజులు కూర్చుంటావు ఒక్కరోజు రెండు రోజులు మూడు రాత్రులు మేలుకోగలవు తర్వాత ఏంటి నీకు కొడుకు ఇష్టమైన ఏదైనా నీ కళ్ళలా మూసుకుపోతూనే ఉంటాయి ఏ ఉండలేమండి ఇంకంతే అయిపోయింది స్పిరిట్ అయిపోయింది అంతే ఆ ఆ ప్రేమ ఆ బంధుత్వాలు ఇవన్నీ కూడా ఒక హద్ది అంతే ఆ హద్దు దాటితే ఇంకా మనం కూడా మన వశంలో ఉండం అంతే పోతుందంతే ఎందుకు వదిలేస్తున్నాం అక్కడ అంతేనండి వదిలి వెళ్ళిపోవాలండి లేకపోతే మనం హాయిగా ఉండలేమండి సుఖంగా ఉండలేమండి కాబట్టి ఇక్కడ కూడా భావేద్ ఏకమాత్మానం నిర్మలాకాశవత్సద చూడండి ఆకాశానికి ఏ మలినం లేదు కానీ ఇక్కడ ఏమైపోతుంది నిర్మలమైనటువంటి ఆకాశం ఇవన్నీ ఆకాశంలో నుంచి వచ్చే ఆకాశంలో కలిసిపోతుంది ఎలాగా బ్రహ్మాండ రూపిణి పృథ్వీ ఈ బ్రహ్మాండ రూపంగా కనిపించే పృథ్వీ ఈ మొత్తం భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది తోయమధ్యే విలీయతే నీళ్లలో కలిసిపోతుంది ఎందుకనంటే మూడు పాదాలు నీళ్లు ఒక్క వంతు భూమి ఈ భూమిని నీళ్లేం చేస్తుంది తీసేసుకుంటుంది బ్రహ్మాండ రూపిణి పృథివి తోయమధ్యే విలీయతే అగ్నినా పీయతే తోయం అయితే ఆ నీళ్లు ఏమైపోతుంది నీటి చేత తాగబడిపోయింది ఆ నీళ్లన్నీ నీళ్ళని మీరు తీసి గ్యాస్ మీద పెట్టని ఏమైపోతుంది ఆవిరైపోతుంది మొత్తం ఎగిరిపోతుంది నీళ్లు అగ్ని నీళ్లని తాగేస్తుంది అగ్నినా పీయతే తోయం వాయునా గ్రా గ్రస్యతే అనలహ్ని గాలేం చేస్తుంది ఆరిపేస్తుంది భూమిని నీళ్లు మింగేసింది నీళ్లని అగ్ని కాల్చేసి ఆవిరి చేసింది అగ్నిని వాయువు ఆరిపేసింది ఇప్పుడు ఈ వాయువు ఏమైపోతుందండి ఆకాశస్థుపిబే వాయుం ఆకాశం ఏం చేసింది వాయువుని తనలోకి అంతర్లీనం చేసేసుకుంది ఇక వాయువు కూడా అంతర్లీనమైపోయింది ఇప్పుడు ఆకాశం ఏమైపోయిందండి ఆకాశం ఏమైపోయిందనంటే ఆకాశం అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది అవ్యక్తం అంటే కనపడనటువంటి స్థితి శూన్యం ఆ శూన్యం ఏమైపోయిందండి మాయలో కలిసిపోయింది ఆ మాయ ఏమైపోయిందండి యా మా సామాయ ఏదైతే లేదో ఇంతవరకు ఉన్నట్టుగా కనిపించింది కనుక ఇప్పుడు లేకుండా అయిపోయింది కానీ లేకుండా అయిపోయినా ఒక్కటికి ఉంది ఏమిటి పరమకారణం సత్యం పరమాత్మ దానికి రావడం లేదు పోవడం లేదు ఈ మాయ ఏమైంది ఆ సత్యాన్ని కప్పి ఇన్ని రకాలు తయారు చేసింది కానీ ఇన్ని రకాలు తయారు చేసినటువంటి ఆ మాయ ఆఖరికి ఎందులో లీనమైపోయింది ఆ పరమకారణమైన సత్యంలోకే కాబట్టి ఇక్కడ కూడా ఈ శరీరం ఉంది ఇది పతనమైపోతుంది మనోబుద్ధులు ఉంటాయి అవి పడిపోతాయి ఇవన్నీ నేను వాడు ఉంటాడు వాడు పడిపోతాడు కానీ ఇవన్నీ పడిపోయినా ఒక్కటి మటుకుందయ్యా ఏంటది సచ్చిదానంద స్వరూపం అది నేను ఈ లేచిన నేనుకి అధిష్టానం అది కాబట్టి ఆ వాడు లేస్తాడు పడిపోతాడు లేస్తాడు పడిపోతాడు జీవుడు చూడండి వాడు లేచి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వాడు పడిపోయి సుషుప్తి అవస్థ కానీ నేను లేవడం ఉండదు పడిపోవడం ఉండదు ఏ అవస్థలు లేవు కాబట్టి ఇక్కడ భావయేదేక భావేదే కమాత్నం నిర్మలాకాశవత్సద కాబట్టి నాకు ఏ రకమైనటువంటి భేదము లేదు ఏ రకమైనటువంటి ఉపాధులు లేవు ఏ రకమైనటువంటి గుణధర్మ దోషాలు లేవు నాకు కాబట్టి నేను కర్తను కాను నేను భోక్తను కాను ఈ విక్షేపాలు ఏవి నాకు లేవు ఇక్కడ ఈ శ్లోకంతో విక్షేపశక్తిని తీశారు ఆయన ఇప్పుడు ఆవరణ శక్తి ఒకటి ఉంది అవిద్యకు ఇంతకు ముందు చెప్పుకున్నంటే కవరి అయితేనండి ఇది ఏది నేను కాదు మలము నేను కాను విక్షేపము తొలగిపోయింది ఇప్పుడు ఆవరణం ఎలా పోతుంది రూపవర్ణాధికరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణా చూడండి ఇక్కడ ఆవరణ శక్తిని కూడా తీసేస్తున్నారు ఆవరణ శక్తి ఎలాగనంటే రూపవర్ణాధికం సర్వం రూపం అంటే ఏంటి ఘట పటాది ఆకార రూప రూపం అంటే ఏంటి ఇదిగో సుబ్బలక్ష్మి లేకపోతే సుబ్బయ్య లేకపోతే అప్పారావు లేకపోతే అప్పలమ్మ లేకపోతే కృష్ణమ్మ ఇది ఈ పేర్లు అవి మనం ఆ వ్యక్తిని చూపిస్తున్నాం అది రూపం ఏమండి ఇదిగోండి ఇదండి ఇగో ఇదండి ఇదంటే గుర్తింపు చేసి చూపిస్తున్నామే ఇవన్నీ రూపాలు ఇగో ఇదొకటి ఇదొకటి రూపాలు నానా రూపాలు ఇక్కడ వర్ణాదికం వర్ణ శుక్ల కృష్ణాది ఆదిశబ్దైన జాతి నామాశ్రమాదయ ఏతత్సర్వం విహాయ ఇక్కడంటారు రూపము అనంటే మన కంటికి కనిపించేటువంటి ఆకృతులు వర్ణము అనంటే ఆకృతుల యొక్క విశేషాలు అంటే ఎత్తుగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు ఇది జడం ఇది చేతనం ఇవన్నీ ఈ విశేషాలు జాతి వర్ణాశ్రమాలు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు చండాలుడు లేకపోతే క్రైస్తవుడు మహమ్మదీయుడు హిందువు బౌద్ధులు అర్థమైందా లేకపోతే వైష్ణవులు శైవులు శాక్తేయులు ఇవి స్త్రీ పురుషుడు లేకపోతే మంచి చెడ్డది వాడు మంచివాడు వీడి చెడ్డవాడు ఇవన్నీ ఏంటి మల శక్తి అసలు సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇది పెద్ద బుడగ ఇది చిన్న బుడగ ఇది చాలా అందమైన బుడగ ఇది అంత బావులేదండి ఈ బుడగ కొద్దిగా ఇంకా ఇలా ఇలా తిరిగి ఉంటే ఈ బుడగ అలాగండి ఈ ఆక్షేపాలన్నీ దేనివల్ల రూప వర్ణాదయ రూప వర్ణాదులు వాటిల్లోనే నిజంగా ఆ బుడగను అలా ముట్టుకుంటే పడిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ జలం వాస్తవం దాంట్లో ఈ ఆరోపణ చేయండి ఏమిటి ఈ జలం ఇలా ఉందండి ఈ జలం ఏంటిది బుడగగా ఉన్నప్పుడు ఆరోపణ చేశారు ఇక్కడ బుడగ ఇక్కడొక బుడగ ఈ బుడగ బాగోలేదండి ఈ బుడగ బాగుందండి అన్నారు ఇప్పుడు రెండు పగిలిపోయాయి ఇప్పుడు ఈ నీళ్లు బాగోలేదండి ఈ నీళ్లు బాగుందంటారా ఏ స్వరూపం దగ్గర ఏ భేదం లేదు రూపాల దగ్గర అన్ని భేదాలు కానీ ఈ భేదాలున్న రూపాలు ఏమైనా సత్యమా కల్పన జస్ట్ అంతే ఒక టైమింగ్ అలా కల్పన అలాగే ఇక్కడ అన్నింటిని మంచి చెడు అది ఇది ఇది అది అనుకుంటూ మనం ఏదైతే దోషాలు ఆరోపించి అవి చేసి విచేసి చేస్తున్నామో ఇది రూపవర్ణాదయ కేవలా కేవలం రూపవర్ణాల్ని మనం ఆరోపిస్తున్నాము కానీ వాస్తవానికి వెళితే ఈ ఆరోపణలకి కించిత్తు అవకాశం ఉందా కించిత్తు అవకాశం ఉందా ఈ ఆరోపణలకి లేదు స్వరూపం దగ్గర అది లేదు కాబట్టి ఇక్కడ రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ పరమార్థాన్ని తెలుసుకున్నవాడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అర్థకామాలనే తెలుసుకుంటున్నాం అర్థకామాల్ని తెలుసుకుంటున్నాం కనుక ఈ భేదం ఇది నా ఇల్లండి అది వాడిల్లండి ఇది వీడిల్లండి దీని గోడలు కట్టేసుకుంటున్నాం బ్రతికేస్తున్నాం ఇది నాది ఇది నేను ఇది నాది ఇది నేదనుకుంటూ బ్రతుకుతున్నాం కానీ పరమార్థవిత్ పరమార్థ స్థితిని పొందినవాడు ఏంటండి అక్కడ ఆ స్థితి ఆ స్వరూప స్థితికి వెళ్ళిన తర్వాత భేదాలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ రూపవర్ణాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అసలు స్త్రీ పురుషుడు జాతి గుణము వర్ణాశ్రమాలు ఇవన్నీ ఎక్కడున్నాయి సత్యంలో ఉందా సత్యమైనటువంటి ఆ స్వరూపంలో ఉందా లేదు కాబట్టి పరమార్థవి ఆ పరమార్థవిత్ సత్యం ఎలా ఉంది పరిపూర్ణ చిదానందస్వరూపేణ అవతిష్టతే పరిపూర్ణ చిదానందం పూర్ణము చూడండి ఇక్కడ సంపూర్ణం అనలేదు ఏమన్నారు పరిపూర్ణం పరిపూర్ణమనే శబ్దం చాలా అనంత శబ్దం అది సంపూర్ణం అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంది కండిషనింగ్ ఉంది సంపూర్ణమనంటే కానీ పరిపూర్ణమనంటే ఇట్ ఈస్ లిమిట్లెస్ పరిపూర్ణ చిదానందం ఆనందం ఎలాంటిది చిత్ చైతన్యం జ్ఞప్తిస్వరూపం అది ఎటువంటి జ్ఞానం అది ఎటువంటి చిద్రూపం అది పరిపూర్ణం ఎక్కడ అల్పం లేదు ఎక్కడ అవశేషం లేదు సంపూర్ణమైనటువంటిది పరిపూర్ణమై వ్యాపించి ఉన్నటువంటిది సమస్తము తానైనటువంటిది సర్వము తానైన వాడు అదే పరిపూర్ణత్వం అర్థమైందా చిదానందం చిదానందం అంటే ఏదో అజ్ఞానం వల్ల ఈ లోకంలో సుఖం ఉందని ఆ సుఖంలో రమించి హాయిని పొందేవాడు లాంటి ఆనందం కాదు ఆత్మవేత్తది అసలు వస్తు అపేక్ష లేదు దేశ లేవు ఏ పరిచ్ఛిన్నత లేవు ఏమీ లేవు తనలో తానే ఆ నిజస్వరూపాన్ని గుర్తించి ఆనందాన్ని పొందుతుంటాడు కాబట్టి ఇక్కడ ఈ ఈ విక్షేపశక్తి మనిషిని ఎప్పుడైతే దాటామో ఆవరణ నా నిజస్వరూపం తెలిసిందో మనిషి శాంత చిత్తుడయ్యాడో గుర్తుపెట్టుకోండి భార్య భర్త ఆ పిల్లలు ఆ ఇళ్ళు అనేటువంటి భావాలన్నీ కేవలం సంకల్పాలేనండి అంతకుమించి ఏమీ కావాలి యథార్థం నేను అబద్ధం చెప్పట్లేదు అవునో కాదో మీరే చూసుకోండి సంకల్పాలు కనుకనే మనం వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళెవరిని పట్టించుకోవట్లేదండి ఇంట్లో ఎవడైనా ఒకటి చనిపోతున్నాడనంటే వాడు భార్యని పిల్లలందరినీ కూర్చోబెట్టుకునే పోతున్నాను మీరు చాలా జాగ్రత్త అలా ఏమిటో పరిస్థితి ఇలా ఉంది అది ఎప్పుడో ముందు వాడికి దృష్టి ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడొచ్చేమో కానీ ఒక్కసారి వాడి సంప్రాప్తే సన్నిహితే కాలే ఇంకా వాడు మూటాముల్లె సర్దుకొని పోయే క్షణంలో ఎవరికి చెప్పుకోడండి చెప్పుకుంటాడా ఒక్కళ్ళతో అయినా ఇంట్లో వాళ్ళతో ఎవరికైనా అంత ప్రేమించి శరీరాన్ని అర్పించినటువంటి భార్యతో చెప్పుకుంటాడా భర్తతో చెప్పుకుంటుందా నో సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవడమే మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పా పెట్టుకుంటూ వెళ్ళి ఏ చెప్పి వచ్చానా వీళ్ళకి చెప్పుకొని వెళ్ళడానికి నేను ఏమన్నా వీళ్ళకి అందరికీ వచ్చానా లేదు నా దారిని నేను వచ్చాను నా దారిని నేను వెళ్ళిపోతున్నాను మరి వీళ్ళందరూ కలిగారు అంతే మధ్యలో కలుసుకున్నాం వెళ్ళా అయిపోయినా అంత ఫినిష్ నేను పెద్ద ఏమి ఉంటుంది వాడికి ఆ నిర్లిప్త వచ్చేస్తుంది వాడిని ఆపిన ఆగడా సమయంలో సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షతే కాబట్టి ఇప్పుడు ఆ స్థితిని ఒక్కసారి లోపల స్థిరం చేసుకుని విచారణ చేస్తు లోపల నిజస్థితిని గనుక పొందడం ప్రయత్నం చేస్తే ఇక్కడ రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ ఈ రూపవర్ణాలన్నింటినీ తొలగించుస్తే పరమార్థవిత్ సత్యాన్ని దర్శనం చేసినవాడు సత్యాన్ని గ్రహించినవాడు ఏమవుతున్నాడు తెలుసా పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్టతే పరిపూర్ణ చిదానందస్వరూపేణ అవతిష్టతే ఆ స్వరూపస్థితిలో అలా నిలబడి ఉంటాడు ఆహా అలాగానండి ఆ స్వరూపస్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడండి ఇక్కడ చూడండి మరో శ్లోకం చెప్తున్నారు ఆయన జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరేణాత్మని విద్య చిందైక రూప్యతే స్వయమే హీ క్లీన్ స్టేట్మెంట్ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము ఈ మూడే సంసారం ఏం లేదు అదేంటండి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అనేటువంటిది ఏంటండి ఏంటా ఇప్పుడు మీరు నన్ను చూశారు కదా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీ లోపల నేను కనిపిస్తాను పరిపూర్ణానంద అనేటువంటి రూపం మీ లోపల కనిపిస్తుంది ఇదేంటంటే జ్ఞేయం అంటే తెలియబడేది పరిపూర్ణానంద రూపం ఆ పరిపూర్ణానందం లోపల మీరు చూస్తుంటారు చూడండి నా రూపాన్ని మీరు చూస్తుంటారు మీరెవరు జ్ఞాత నేనెవరిని జ్ఞేయం అయితే నన్ను మిమ్మల్ని కలుపుతుంది లోపల మీరేమంటున్నారు స్వామీజీ లోపల కళ్ళు మూసుకున్నప్పుడు మీరు వచ్చారండి మిమ్మల్ని చూశానండి మీ రూపాన్ని మీ రూపం జ్ఞేయం నేను జ్ఞాత అయితే ఈ జ్ఞాత ఏం చేస్తున్నాడు దాన్ని చూస్తున్నాడు జ్ఞానం ఈ త్రిపుటి చూడండి జ్ఞాత నేను అంటే ఎవరు తెలుసా మిస్టర్ నేను లేచారు కదా ఉదయం వాడు వాడు లేవబట్టి ఏమొచ్చింది జ్ఞేయం లోపల ఒక వృత్తి పొడుచుకొచ్చింది ఏంటిది జ్ఞేయం జ్ఞానం ఇది కూడా ఒక వృత్తి కాబట్టి జ్ఞాత ఒక వృత్తి జ్ఞేయం ఒక వృత్తి జ్ఞానం ఒక వృత్తి మళ్ళీ ఏమైపోతుంది తెలుసా ఇప్పుడు మీకు చెప్పాను ఏమండి ఇప్పుడు గులాబీ పువ్వుని చూడండి నాను ఇప్పుడు నేను పడిపోయాను నాకు సంబంధించిన జ్ఞానము పోయింది ఇప్పుడు ఏమొచ్చింది గులాబీ పువ్వు పుడుచుకొచ్చింది అలా పైకి ఇప్పుడు ఏమైంది నేను అలానే ఉన్నాడు పరిపూర్ణానంద పోయాడు పరిపూర్ణానందకు సంబంధించినటువంటి జ్ఞానము పోయింది కానీ ఇక్కడ ఏముంది ఇప్పుడు మళ్ళీ గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వు జ్ఞేయమైంది మళ్ళీ గులాబీ పువ్వుకు సంబంధించినటువంటి జ్ఞానం చూస్తూ ఉన్నాడు మళ్ళీ ఏమండి గులాబీ పువ్వు కాదండి ఒక్కసారి గోదావరిని చూడండి వెంటనే గులాబీ పువ్వు పడిపోయింది గులాబీ పువ్వుకి సంబంధించిన జ్ఞానము పడిపోయింది మళ్ళీ ఏమొచ్చింది గోదావరి బాగా చూడండి మరి లోపల ఈ మూడు ఏంటండి మూడు కూడా ఆత్మస్వరూపమే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద పరే ఆత్మని న విద్యతే ఆత్మలో ఈ భేదాలు లేవు ఆ నేను అనేటువంటి వాడు పైకి లేచాడు ఒక బుడగ ఇంకొక బుడగ పైకి వచ్చింది అర్థమైందా ఇక్కడ ఒక బుడగ నేను అనే బుడగొచ్చింది అక్కడ పరిపూర్ణానంద్ అనే బుడగొచ్చింది లేకపోతే గులాబీ పువ్వు అనే బుడగ గోదావరి అనే బుడగొచ్చింది కానీ ఈ నేను అనే బుడగ త్వరగా ఇది పడిపోతుంది రాత్రి అయితే పడిపోతుంది ప్రాణం పోతే ఇది పడిపోతుంది దీనికి పతనం ఈ బుడగ కాకపోతే వీటన్నిటికంటే ఇది కొద్దిగా ఇవి టెంపరీ ఇది కొద్దిగా దీర్ఘకాలికం తాత్ ఇది శాశ్వతం కాదు ఇది ఇది తాత్కాలికం ఇదేంటి దీర్ఘకాలికం ఇవన్నీ పోతున్నాయి ఇది అలా ఉంది కానీ ఏదో ఒక క్షణంలో ఇది కూడా పోవాలి కదా ఇది పడిపోయినప్పుడు ఇంక ఇవేవీ లేవు ఎందుకని వీటన్నిటిని గుర్తించేవాడు ఎప్పుడైతే పోయాడో గుర్తింపు కూడా ఇంక లేవు కాబట్టి ఇవన్నీ కలిసిపోయి ఏకమై ఉన్నాయి ఇప్పుడు అందులో ఏ భేదము చెప్పండి సమస్తము ఆత్మచైతిలో విలీనమైన తర్వాత నేను అనే వృత్తి పడిపోయింది ఇదుగో నాచే గుర్తింపు పడేటువంటి జ్ఞేయ వస్తువులు పడిపోయాయి జ్ఞాత పడిపోయాడు ఆ పడిపోయింది ఇప్పుడు ఏముంది అక్కడ భేదం ఏ భేదం లేదు జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరే ఆత్మని నవిద్యతే ఆత్మలో లేదు అందుకనే నిద్రలో ఏమిటండి అని అంటే ఏమిటోనండి హాయిగా ఉన్నానండి ఎలా ఉన్నారండి తెలియదండి ఎందుకని తెలుసుకునేవాడు తెలియబడేది ఆ తెలివి మూడు లేవక్కడ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద ఆ, ఆ భేదాలు అందుకనే ఎలా ఉన్నారు మీరక్కడా ఎలా ఉన్నారు హాయిగా ఉన్నా అసలు శాంతి హాయ్ ఎంత ఆనందంగా ఉన్నాము గుర్తుపెట్టుకోండి ఆ నిద్ర ఎంత బాగా పడితే దాని ప్రతిబింబం దాని యొక్క రిఫ్లెక్షన్ మీ ముఖం మీద కనిపిస్తుంది ఉదయం లేవగానే బాగా నిద్రపోయిన వ్యక్తి ఉదయం లేవగానే ఎలా ఉంటాడు తేటగా ఉంటాడు ఫ్రెష్గా ఎలాగా తేట ముఖం అదే బాగా పడుకోని వ్యక్తి రాత్రి డిస్టర్బెన్స్ ఏదో ఘర్షణ అలజడి గందరగోళం అది చేసుకున్నాడు ఉదయం ఎలా ఉంటాడు అటు ముఖం చూడండి బరువెక్కిపోయి ఉంటుంది భారంగా ఉంటుంది కళ్ళన్నీ వేలాడుతుంటాయి అసలు వీణు ఇలా ముట్టుకుంటేలా పడిపోయేలా ఉంటాడు వాడు ఎందుకని ఆ ఆనందాన్ని అనుభవించలేదు ఆనందానికి దూరమయ్యాడు ఆత్మానందాన్ని అది అందుకని ఆడు ముఖం చెప్పేస్తున్నది కాబట్టి ఇక్కడ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ పరే ఆత్మని విద్యతే చిదానందైక రూపత్వాత్ దీప్యే స్వయమే వహి ఇక్కడ బాగా చూడండి ఇప్పుడు నన్ను మీరు కళ్ళు మూసుకుని లోపల చూస్తున్నారు కదా నా రూపం లోపల ఏదైతే ఉందో అది ఎవరి వల్ల ప్రకాశిస్తుంది చెప్పండి ఎవరి వల్ల నేను అనేవాడి వల్ల అవునా నేను అనేవాడు లేకపోతే ఇంకా నా రూపం మీకు లోపల కనిపిస్తుందే మీరు మేలుకోకపోతే ఆ రూపం కనిపిస్తున్న మీకు లేదు పడుకున్న దగ్గరికి పరిపూర్ణానందం చూడు పరిపూర్ణ లేదు పరిపూర్ణానంద అనేటువంటిది ప్రకాశం అవ్వదు ఏదైనా సరే ఆ వస్తువులన్నీ ప్రకాశించాలంటే ఎవరుండాలి నేను నేననేవాడు మేలుకోవాలి గుర్తుపెట్టుకోండి వాడు లేస్తే ఇవన్నీ ప్రకాశిస్తాయి వాడు పడిపోతే ఇవన్నీ చీకటి పడిపోతున్నాయి పడిపోతున్నాయి ఇవన్నీ కానీ గుర్తుపెట్టుకోండి అయితే ప్రకాశం వాడిదేనంటారా కాదు అసలు వాడికేం ప్రకాశం లేదు వాడు కూడా పరప్రకాశకుడే ఎవరు ఆత్మా స్వప్రకాశక ఆ నేను ఎక్కడైతే పడిపోతున్నాడో అదే నిజమైన నేను అది మూలం ఏంటది మూలం ఈ నేనుకి ఆది ఉంది ఈ నేనుకి మధ్యముంది ఈ నేనుకి అంతముంది కానీ అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు మూల కారణం వెవ్వడు పోతనన్నట్టు ఈ నేనుకి ఆది ఉంది విడు ఉదయం లేస్తున్నాడు ఇదిగో సాయంత్రం దాకా ఆడుతున్నాడు రాత్రి పడుకుంటున్నాడు అంతం ఆది మధ్య అంతం ఉంది కానీ వాడేవడు అనాది మధ్య లయుండు వాడెవ్వడు లేచినా ఆ చైతన్యం ప్రకాశిస్తూనే ఉంది విడు అలాగే ఎగిరి గెంతున్నా చైతన్యం ప్రకాశిస్తూనే ఉంది ఏం చేస్తున్నాడు ఆ చైతన్యంలో వీడు వెలిగి అన్నిటినీ వెలిగించి ఇది నేనే ఇది నా వల్లే ఇది నాదే అనుకుంటున్నాడు ఎవరు అన్నారు ఏమండి ఇంత చీకటిగా ఉందండి అని వెంటనే ఒకడు ఇలా తీశాడు లోపల నుంచి టార్చ్ లైట్ తీసి ఇలా వేశాడు ఆహా ఇలా కాళ్ళ రెగరేసుకుంటున్నాడు ఎందుకు ఈ లైట్ నేనే నా వల్లే ఈ లైట్ వచ్చింది మీకు వాడి వల్ల దేనివల్ల వాడికి గొప్పతనం ఈ టార్చేట్ ఉంచుకోవడం వల్లే మనం వాడి వాడికేసి చూస్తాం చీకటి గదిలో ఉన్నాం అనుకోండి ఒక ఇరవై మంది ఉన్నాం ఒకడు ఇలా వెలిగించాడు అనుకోండి అందరం వాడికేసి చూస్తాం ఎందుకు చూస్తున్నాం వాడికేసి లైట్ వాడి చేతిలో ఉంది కనుక లేకపోతే వాడిని ఆవిడ పట్టించుకోడు మనతో పాటు ఆడు కూడా అలా పడు ఉంటాడంతే వాడు దేనికైనా చూసుకుంటూ ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి ప్రకాశం ఎక్కడైతే ఉందో దాని పట్టుకున్న దానికి విలువ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను అనేవాడికి ఎందుకు విలువ అని అంటే దాన్ని పట్టుకున్నాడు కనుక మిగతా వాటి దగ్గర ప్రకాశం లేదు మనో ఇంద్రియాలు ప్రాణము దేహానికి ఆ ప్రకాశం లేదు అన్ని చీకట్లో ఉన్నాయి ఆ నేనుగాడు వచ్చి ఇలా పట్టుకున్నాడు లైట్ అందుకని వాడికి విలువ వచ్చేసింది కానీ నిజానికి విలువ వాడిదా లేకపోతే ఆ ఆత్మప్రకాశానిదా ఆత్మప్రకాశందే కాబట్టి మనం దాన్ని గుర్తించట్లేదు అది గుర్తించడం మొదలు పెడితే అక్కడ అది స్వయం ప్రకాశతే హి ఆత్మ స్వప్రకాశమైనటువంటిది ఆత్మ ఆహా స్వామీజీ చాలా బాగుంది ఆ స్వప్రకాశమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇప్పుడు మనం చేరుకునేదానికి ఇప్పుడు మీరు చెప్పింది చాలా క్లారిఫికేషన్ వచ్చింది ఆవరణం కూడా నిజంగా పోయింది ఇప్పుడు ఆ నేను అనేది అంతా అనుకున్నాం ఇంతకుముందు ఆ నేను అనేవాడు కూడా ఊరికి ఆత్మ ప్రకాశం వల్లనే వెలుగొందుతున్నాడు నిజానికి వాడికా వెలుగులేదు ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది వినండి ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞంలో ఒక చిన్న ఈ పుల్ల చిన్న పుల్ల టప్ అని పైకి లేచింది ఎర్రగా ఉంది దాన్ని ముట్టుకుంటే వేడి వస్తుంది చూడండి అది ఎంతసేపు ఎర్రగా ఉంటుంది పైన ఎగురుతుంది అది చిన్న పెచ్చది దాంట్లో నుంచి ఆ వేడికి ఊడి అది పైకి ఎగిరింది ఎర్రగా ఉంది ముట్టుకుంటే కాలుతుంది అది ఎంతసేపు ఎర్రగా ఉంటుందండి అంతే వీడు కూడా ప్రకాశంగా ఎంతసేపు ఉంటాడంటే రాత్రి తాకంది మళ్ళీ పడిపోవడమే కొంతసేపే వీడి ప్రకాశం వీడు స్వప్రకాశకుడు కాదు శాశ్వత ప్రకాశం కాదు కానీ ఇంతవరకు మనం ఏమనుకున్నాం వాడే ప్రకాశకుడు అనుకున్నాం వాడి వల్లే వెన్ని వాడే వెన్నిటిని వెలగబెడుతున్నాడు ఊడబుడుస్తు అదే వెలగబెడుతున్నాడు వెలగబెడుతున్నాడంటే ఇదే అనమాట వాడే అన్నిటినీ వెలగబెడుతున్నాడు అని అనుకున్నాం కానీ